శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే రచింపబడిన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకమనబడు రెండవ ప్రకరణంలో పదిహేడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకానికి అవతారిక చూడండి డెబ్బై ఒకటవ అంకము ఏం భూతాన్ని భౌతికాన్ని చ విభిచ్య దర్శయత్వ ప్రకృతం సదైవ సౌమ్య ఇది అద్వితీయ బ్రహ్మ ప్రతిపాదికా శ్రుతిం తద్ వాక్యస్థ ఇదం పదస్య అర్థమాహ ఈ ప్రకారంగా భూతములు మరి భూతముల యొక్క కార్యములైనటువంటి ఇంద్రియాలు శరీరములు గటపటాది ప్రపంచము అంతఃకరణము వీటన్నిటి యొక్క వివేచనం చేసి ఇప్పుడు ప్రకృతమైనటువంటి అంటే ఏ సదు వస్తువును బోధించుటకయి గ్రంథకర్త గ్రంథారంభం చేశాడో ఆ సదువస్తువుకు ఉపోద్ఘాత రూపంలో ఇంత దగ్గర చెప్తూ వచ్చాడు ఇప్పుడు ప్రకృతి విషయాన్ని అంటే వర్తమాన ఏ విషయం అయితే దాన్ని తీసుకొని గ్రంథాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు ఎక్కడ ప్రారంభమైంది గ్రంథం మనకు సదైవ సౌమ్య ఇదగ్ర ఆసీద్కమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి చాందోగ్య ఏదైతే ఉందో సృష్టి పురా సృష్టి ఉత్పత్తి పూర్వము సదేవ ఆసీద్ సదురూప బ్రహ్మమే ఉండే అని చెప్తూ ఇదం అగ్రే అన్నాడు సదేవ సౌమ్య ఇద్ర ఆసీద్ అన్నాడు ఇదం అగ్రే అన్నాడు ఇదం అంటే ఇది అని అర్థము ఇది అంటే ఏది ఆ ఇదం శబ్దం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు శృతి వాక్యాన్ని విశ్లేషణ చేయుటకు పూర్వము ఆ శృతిలోనే ఉన్నటువంటి ఇదం శబ్దం ఉందో ఇదం అగ్ర ఆశీత్ అని ఏదైతే ఇదం శబ్దము ఉందో ఆ ఇదం శబ్దమునకు వాచ్యం ఎవరు ఇదం శబ్దానికి అర్థం ఎవరు అది ముందు చెప్తూ ఉన్నాడు చదవండి పద్దెనిమిదో శ్లోకము ఏకాదశే ఇంద్రియర్యుక్త్యా శాస్త్రేనాప్యవగమ్యతేత్ భవే తబ్దోదితం జగత్ ఇదం శబ్దానికి జగత్తు అని తెలుసుకోవాలి ఆ జగత్తు ఏ విధంగా ప్రసిద్ధంగా ఉంది మనకు అంటే ఏకాదశ ఇంద్రియై పదకొండు ఇంద్రియముల చేత ప్రసిద్ధమున్నది మనకు పదకొండు ఇంద్రియాలు ఎక్కడి పది ఇంద్రియాలు కదా అంటే మనస్సును కూడా ఇంద గ్రహించి అందులోనే గణన చేసి పదకొండు ఇంద్రియాలని చెప్తున్నాడు ఈ పదకొండు ఇంద్రియాల చేత జగత్తు గోచరిస్తుంది అయితే సంపూర్ణ జగత్తు ఈ పదకొండు ఇంద్రియాల ద్వారానే తెలియబడదు యుక్తుల చేత కూడా తెలుసుకోవాల్సి వస్తుంది యుక్తి అంటే ఇక్కడ అనుమానం స్వర్గం ఉన్నది ధర్మ ఉన్నాయి ఇవి మనకు ప్రత్యక్ష ప్రమాణం చేత గోచరములా కావు కదా మరి ఏం చేయాలి అనుమానం చేయాలి లేదా శాస్త్రేణి అవగమ్యత శాస్త్ర ప్రమాణం చేతనైనా మనము తెలుసుకోవాలి లోక లోకాంతరాలు ఉన్నాయని ఎవరు పోయి చూసి వచ్చారు శాస్త్రమే మనకు ప్రమాణం అందుకని ఏకాదశ ఇంద్రియాలు అనుమాన ప్రమాణము మరియు శాస్త్రము వీటి ద్వారా తెలియబడుతున్నటువంటి యావత్ కించిత్ ఏతత్ ఇదంతా ఏదైతే ఈ ప్రత్యక్ష ప్రమాణాల అనుమానం చేత మరియు శాస్త్రం చేత ఏదేది మనకు తెలియబడుతుందో సంపూర్ణ దృశ్య జాతమంతా కూడా సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ అనేటువంటి శృతి ప్రమాణములో ఏదైతే ఇదం శబ్దం ఉన్నదో ఆ ఇదం శబ్దానికి వాచ్యము ఈ జగత్తు ఇదం శబ్దోదితం జగత్ ఇదం శబ్దం చేత ఈ జగత్తు చెప్పబడింది అంటే ఈ దృశ్యమాన జగత్తు ఉత్పత్తి పూర్వము సద్రూప బ్రహ్మమే ఉండే అని ఇదం శబ్దం చేత జగత్తును సూచిస్తుంది టీక చూడండి డెబ్బై మూడో అంకం ప్రత్యక్షాది ప్రమాణ అబ్దా అర్థపత్తి ఆది ప్రమాణ జనైనాకించిత్ జగద్వగమ్యే త సదే ఇది వాక్యస్థన ఇదం పదేన అభిహత ప్రత్యక్షాది ప్రమాణముల చేత ఆలి శబ్దం చేత అర్థాపత్తి అనుపలబ్ధి ఇత్యాదులు కూడా తీసుకోవాలి శ్లోకంలో యుక్తి శబ్దం చేత అనుమానం తీసుకోవాలి ఇంకా ఉపమానం కూడా తీసుకోవాలి మరి శాస్త్ర ప్రమాణం వీటన్నిటి చేత యావత్ కించిత్ జగత్ ఏదేదైతే సంపూర్ణంగా ఈ జగత్తు తెలియబడుతున్నదో సర్వం అదంతా కూడా సదైవ స్వామి హిధం అగ్రహాసీత అనేటువంటి చాందోగ్య శృతిలో చెప్పబడినటువంటి ఆ ఇదం శబ్దానికి వాచము ఈ సంపూర్ణ జగత్తు శ్లోకం యొక్క ఇప్పుడు టిప్పణం చూడండి ఏకాదశ ఇంద్రియ అన్నాడు కదా శ్లోకంలో ఏకాదశ ఇంద్రియాలు ఏవేవి వాటి ద్వారా ఏ విధంగా మనకు జగత్తు తెలియబడుతుంది నాలుగవ టిప్పణం ఇహ పాంచ్ జ్ఞానేంద్రియ్ అవరు పాంచ్ కర్మేంద్రియ్ అవరు మన్ ఏ గ హై కదా ఏకాదశి అంటే పదకొండు పదకొండు ఇంద్రియాలు ఏవి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఇవి పదకొండు తినిమే పాంచ జ్ఞానేంద్రియ రూపు ప్రత్యక్ష ప్రమాణు కరి ప్రత్యక్ష ప్రమాకే పాంచ శబ్దాది విషయానికి గ్రహణం ఓవే హై ఈ పదకొండు ఇంద్రియాల్లో మనకు ప్రత్యక్ష ప్రమానములు అనబడు స్తోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచ జ్ఞానేంద్రియముల చేత శబ్ద స్పర్శ రూప రస గంధ పంచ విషయాలు తెలియబడుతున్నాయి పంచ కర్మేంద్రియ కరి పంచ కర్మేంద్రియాల చేత వచన ఆదాన ఆది సర్వక్రియ వచనము ఆదానము మరియు గమనము మరియు మూత్ర విసర్జనము మరి మల విసర్జన అనేటువంటి క్రియలు చేయబడుతున్నాయి మరి ఆ క్రియలకు విషయాలు కూడా తెలియబడుతున్నాయి క్రియా అవర్ క్రియకే విషయ వక్తవ్య దాతవ్య ఆదిక గ్రహణం వక్తవ్యం ఏముంటుంది శబ్దం ఉంటుంది దాతవ్యం ఏముంటుంది ఇవ్వబడున్నది తీసుకోబడున్నది ఏదో ఆ ప్రసంగాన్ని బట్టి ఏది ఇస్తే అదే దానికి అప్పుడు విషయం అవుతుంది గమనము గమనానికి ఏది విషయము గమ్యము ఎక్కడ మనం ప్రయాణం చేస్తే అదే గమ్యము అదే విషయం అక్కడ అట్లే ఇక రతి భోగం అనండి మూత్ర విసర్జనం అనండి మల విసర్జన అనండి ఇవన్నీ కూడా విషయాలు కర్మేంద్రియాల ద్వారా గ్రహించబడుతున్నాయి ఎందుకంటే తెలివి వాటిలో లేదు కదా కర్మేంద్రియాలు కర్మ ప్రధానం కాదు మనుకరి ఆంతర ప్రత్యక్ష ప్రమాకే విషయ్ సుఖాది ఇక మనసు చేత మనసు ఇది సర్వసాధారణ ఇంద్రియము అన్ని ఇంద్రియాల చేత తాదమై అన్ని విషయాలను గ్రహిస్తుంది పైగా ఇది అంతః సాధనం ఉన్నది కాబట్టి అంతఃకరణం అన్నా దానికి లోపలి విషయాలను కూడా గ్రహిస్తుంది ఏవేవి సుఖదులు కామక్రోధాదులు మొదలైనటువంటి వాటిని కూడా గ్రహిస్తుంది మనస్సు ఆరు ప్రత్యక్ష అనుమతి ప్రమ ఆదికి సర్వ వస్తువుకే జ్ఞానక గ్రహణం ఉవ్వే అయితే మనకు షట్ ప్రమాణాల చేత ఆరు విధాల జ్ఞానం కలుగుతుంది ప్రత్యక్ష ప్రమాణం చేత ప్రత్యక్ష జ్ఞానము అనుమానం చేత అనుమతి జ్ఞానము ఉపమానం చేత ఉపమతి ఈ విధంగా అన్ని ప్రమాణాల చేత జ్ఞానం కదా ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణమేమో శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా కలిగింది అక్కడ కూడా మనసు ఉంటుంది కానీ బాహ్యంగా ప్రత్యక్ష ప్రమాణాలు స్తోత్రాది ఇంద్రియాల ద్వారా శబ్దాది జ్ఞానం తెలియబడుతుంది అని చెప్తున్నాం కానీ అనుమానము ఉపమానము ఇతర ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యక్ష ప్రమాణాల యొక్క ప్రవృత్తి లేదు కదా మరి ఆ జ్ఞానాలు ఎవరి ద్వారా గ్రహించబడుతున్నాయి అనుమతి జ్ఞానం కానీ ఉపమితి జ్ఞానం కానీ అర్థాపత్తి కానీ అనుపలబ్ధి కాని ఇవి ఏ సాధనం ద్వారా తెలియబడుతున్నాయి అంటే మనస్సు ద్వారానే ఇప్పుడు పర్వత విహ్యమానని మనం పర్వతం అగ్ని యొక్క అనుమానం చేస్తున్నాం మరి ఆ అగ్ని ఎవరు చేస్తున్నారు నేత్రమా నేనేతరం అయితే అగ్నితో సంబంధం లేదు అక్కడ మరి ఎవరు నిశ్చయం చేస్తున్నారు మనస్సే కదా ఆ పర్వతం నా అగ్ని ఉంది అని మనసే నిశ్చయం అట్లా ఉపమితి ఇతర ప్రమాణాల్లో కూడా మనస్సే నిశ్చయం కాబట్టి ప్రత్యక్షంలో కూడా మనం నిశ్చయం చేసేది మనస్సే కానీ అక్కడ బాహ్యంగా స్పష్టంగా సాధనాలు తెలియబడుతుండందువలన ప్రత్యక్ష ప్రమాణ గోచరం ప్రత్యక్ష ప్రమా అంటాం కానీ మిగతా ప్రమాణాల్లో మాత్రం మనస్సే తెలుసుకుంటుంది అన్ని విషయాలను అనుమతి ఉపమితి ఇత్యాది జ్ఞానాలన్నింటినీ కూడా మనస్సే తెలుసుకుంటుంది ఇక శ్లోకంలో యుక్తి అనే శబ్దం వచ్చింది కదా యుక్తి అంటే దేనికంటారు ఐదో టిప్ చూడండి యుక్తి నామ అనుమాన ప్రమాణకాహే అనుమాన ప్రమాణములకే యుక్తి శబ్దం చేత చెప్తారు తిసుకరి అనుమతి ప్రమాకే విష్రహణం ఈ అనుమాన ప్రమాణం చేత ఏం గ్రహించబడుతుంది అనుమితి ప్రమకు ఏది కారణము అది అనుమానము అంటే అనుమితి జ్ఞానానికి ఏ విషయాలు ఉంటాయో వాటిని గ్రహిస్తుంది అనుమానం యుక్తి ఇక శాస్త్రము అంటే శబ్ద శాస్త్రనాం శబ్ద ప్రమాణం శబ్దజన్య జ్ఞాన రూపు ప్రమాకే విషయ్ పరోక్ష స్వర్గాది ధర్మాది ఆరు అపరోక్ష మన ఆధిక గ్రహణం ఊవే శబ్ద ప్రమాణం చేత తెలియబడే జ్ఞానం మనకు శాబ్ది ప్రమ ప్రమ అంటే యథార్థ జ్ఞానము ఈ శబ్ద ప్రమాణం చేత ఏమేమి తెలియబడతాయి మనకు అనంటే పరోక్షమైనటువంటి స్వర్గాదులు మరియు పుణ్య పాపాలు ధర్మ ధర్మాలు ఇవన్నీ కూడా శబ్దగమ్యములు ఉన్నాయి ఎవరికి కూడా ప్రత్యక్షం మరి అనుమానం కూడా చేయడానికి రాదు మరి శబ్దగమ్యములు ఉన్నాయి స్వర్గ కామ చేత దర్శ ప్రమాణం ఉన్నది ఎవడికైతే స్వర్గం కావాలని కోరిక ఉంటుందో వాడు దర్శ యాగం చెయ్యాలి లేదా సోమే నేత స్వర్గ కామ స్వర్గాన్ని కోరువాడు సోమ యాగం చెయ్యాలి అని ఏ విధంగా శృతి ద్వారా మనకి తెలుస్తుంది స్వర్గం అనేది ఒకటి ఉంది దాన్ని అపేక్షించేవాడు యజ్ఞ కర్మలు చేయాలి అని శృతి చెప్తుండందువలన ఆ శృతి ప్రమాణం ద్వారా శబ్ద ప్రమాణం ద్వారా స్వర్గాదులు ఉన్నాయి అని మనం తెలుసుకుంటున్నాము అట్లే ధర్మ ధర్మాలు పుణ్య పాపాలు ఉన్నాయి ఈ పుణ్య పాపాలు ఎవరికి గోచరం ఉన్నాయి చెప్పండి ఎవరికైనా ప్రత్యక్షం ఉన్నాయా ఎవరికి ప్రత్యక్షం లేవు కదా మరి అవి కూడా ఉన్నాయని మనకు శబ్దమే చెప్తుంది శబ్ద ప్రమాణం ద్వారానే తెలుస్తుంది శాస్త్రం ద్వారానే తెలుస్తుంది అట్లే పరోక్షమైనటువంటి స్వర్గము మరియు పుణ్యాపుణ్యములు ధర్మ అధర్మములు తెలుస్తున్నాయి అట్లే అపరోక్షమైనటువంటి ఈ మనస్సు మరియు మనో ఈ మొదలైనటువంటి కూడా మనం శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చు ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది అనుకోండి ఈ ప్రకారంగా పరోక్ష వస్తువు అపరోక్ష వస్తువు శబ్దం ద్వారానే తెలియబడుతుంది ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వస్తువును శబ్దం చెప్తుంది ఏ విధంగా పరోక్ష రూపం చేత అపరోక్షంగా ఉన్నటువంటి వస్తువును అపరోక్ష రూపం చేత చెప్తుంది అయం ఘటహ అయం పట అని చెప్తున్నాం మనం ఇవి ప్రత్యక్ష విషయాలు అందుకని శబ్దానికి పరోక్ష వస్తువు తెలియబడుతుంది ప్రత్యక్ష వస్తువు తెలియబడుతుంది అయితే ఒక్కోసారి శబ్దంలో ఇటువంటి స్వభావం ఉంటుంది పరోక్ష వస్తువుని అయితే పరోక్ష రీతి చేతని బోధిస్తుంది ఇందులో వాదం లేదు కానీ ఒక్కోసారి అపరోక్షంగా ఉన్నటువంటి వస్తువును కూడా ఆ శబ్దము పరోక్ష రీతి మనకు అపరోక్ష వస్తువుది కూడా పరోక్ష జ్ఞానమే అవుతుంది ఏ విధంగా దశమహ అస్థి అన్నాడు ఇది శబ్దమే కదా ఈ శబ్దము ఎవరిని బోధిస్తుంది దశముని బోధిస్తుంది ఏమని బోధిస్తుంది ఉన్నాడు అని ఇంత మాత్రం బోధిస్తుంది కానీ దశమహ త్వం అసి దశమహ అస్థి కాని దశముడు ఎక్కడ ఉన్నాడు అపరోక్షంగా స్వయంగా దశముడు ఎదురుగానే ఉన్నాడు కానీ దశమహ అస్థి అనేటువంటి రీతి చేత శబ్ద్రయోగం చేసినందువల్ల ఆ వస్తువు యొక్క జ్ఞానం పరోక్ష జ్ఞానమే అవుతుంది అపరోక్ష జ్ఞానం కలగదు ఇక ఎప్పుడైతే దశమహ అసి అని ఈ విధంగా అపరోక్ష రీతి చేత శబ్ద ప్రయోగం అవుతుందో అప్పుడు అపరోక్ష జ్ఞానం అవుతుంది ఓహో దశమోహం నేనే దశముని ఉన్నాను అని జ్ఞానం అవుతుంది శబ్దం యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది ఏనకేన ప్రకారేనా శబ్దం చేత పరోక్ష జ్ఞానం కలుగుతుంది అపరోక్ష జ్ఞానం కూడా కలుగుతుంది అహం బ్రహ్మాసమే జ్ఞానం కలిగింది మనకు ఇది ఎలా కలిగింది శబ్దం చేతనే కదా తత్వశాది వాక్య చేతనే కదా మరి ఇక్కడ బ్రహ్మ జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శబ్ద ప్రయోగం చేస్తే బ్రహ్మ జ్ఞానం విధంగా కలిగింది సచ్చిదానంద బ్రహ్మ హే అని కేవలం పరోక్ష జ్ఞానమే కలిగింది కానీ తత్వం అసి అదే నీవై ఉన్నావని ఏ విధంగా అపరోక్ష చేత బోధిస్తే అహం బ్రహ్మాస్మని కలుగుతుంది కాబట్టి శబ్దం చేత పరోక్షము కలగవచ్చు అపరోక్షడా కలగవచ్చు ఈ విధంగా శబ్ద ప్రమాణం యొక్క ప్రయోజనాన్ని చెప్పినాడు ఇక శ్లోకంలో శాస్త్రే నాగమ్యతే అన్నాడు కదా అపి ఉన్నది అపి అంటే కూడ అని అర్థం హిందీలో బి అంటారు అపి శబ్దే అవశేష ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి ప్రమాణక గ్రహణ హే అపి అంటే కూడ కూడ అంటే ఏం చేస్తుంది అనుక్తమైన వాటిని కూడా సంగ్రహ ఇది మరి ఇక్కడ ఏకాదశ ఇంద్రియాలేమో ప్రత్యక్ష ప్రమాణాలు చెప్పబడ్డాయి యుక్తి అనే శబ్దం చేత అనుమానం చెప్పబడింది శాస్త్రం అనే శబ్దం చేత శబ్ద ప్రమాణం చెప్పబడింది ఇక మిగిలిన ప్రమాణాలు ఏవై ఉన్నాయి అంటే ఉపమాన ప్రమాణము అర్థాపత్తి ప్రమాణము అనుపలబ్ధి ప్రమాణం ఇవి మిగిలిపోయినాయి ఈ మిగిలిన వాటిని అభిశబ్దము బోధిస్తుంది తినకరి ఉపమితి ప్రమాకే విషయ ఉపమేయ పదార్థ ఉపమాన ప్రమాణం చేత ఉపమితి జ్ఞానం అవుతుంది ఏ విధంగా అడవిలో ఉన్నటువంటి ఒక గవయ్య పశువును చూసి అయం మదీయా గో సదృశ అని జ్ఞానమైంది ఈ పశు విశేషం ఎదురుగా నాకు ఈ అడవిలో కనపడుతుందో గవయ పశువు ఇది నా ఆవు లాగానే ఉంది మదీయా గో సదృశ అయం పిండ అని ఈ విధంగా జ్ఞానమైంది అంటే ఎదురుగా ఉన్నది ఉపమాన ప్రమాణము వాళ్ళ ఇంటి దగ్గర నా ఆవు వలనే ఉంది అని ఇంటి వద్ద ఉన్నటువంటి ఆవు యొక్క సాదృ జ్ఞానం అయింది కదా అది ఉపమితి అనపడుతుంది ఎదురుగా ఉన్నటువంటి గవయ పశువు సాదృశ్య జ్ఞానం ఏదైతే ఉందో అది ఉపమాన ప్రమాణం అనపడుతుంది ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆవు సాదృశ్య జ్ఞానం ఉపమితి ప్రమా అనపడుతుంది ఈ విధంగా ఉపమితికి విషయమైనటువంటి పదార్థం ఉపమాన ప్రమాణం చేత తెలియబడుతుంది ఇక అర్థాపతి ప్రమాకే విషయ ఉపపాదక్ అవరు చూడ అర్థాపతి ప్రమా లోపల ఎదురుగా ప్రసిద్ధ దృష్టి అంతా మనం ేవదత్త అని తెలుసుకుంటాం కదా అయితే స్థూలంగా లావుగా దొడ్డుగా ఉన్నటువంటి పురుషుణ్ణి చూశారు ఆ పురుషుడు దినం పూట భోజనం చేయడం లేదు కాని లావుతనం మాత్రం ఉంది స్థూలత మాత్రం ఉంది మరి ఈ స్థూలత దినం పూట భోజనం చేయ ఎలా సంభవిస్తుంది దినం పూట భోజనం చేయడు అటువంటి వానికి ఈ స్థూలత ఎలా సంభవిస్తుంది సంభవించదు అందుకని ఈ స్థూలతను చూసి రాత్రి భోజనం కల్పన ఉత్పాదకం అంటారు ఈ స్థూలత ఉపపాద్యము ఇది ప్రమాణము అర్థాపత్తి ప్రమాణము ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణం చేత తెలియబడుతున్నటువంటి దేవదత్తుని యొక్క స్థూల శరీర రూప పిండము ఇది ఉపపాద్యము లేదా అర్థాపత్తి ప్రమాణము అనబడుతుంది ఇక దీని ద్వారా మనము రాత్రి భోజనం కల్పన ఏదైతే చేస్తున్నామో అది ఉప పాదకం దానికి అర్థాపత్తి ప్రమ అంటారు ఈ విధంగా ఉపపాద్య జ్ఞానం చేత ఉపపాదక కల్పన చేస్తాము అర్థపతి ప్రమాణం చేత ఇక అభావ ప్రమాకే విష విధ అభావ్ అవరు సర్వ ప్రమాణుకు విషయీకరణ వాళ్ళే తినికే జ్ఞానక గ్రహణం ఓవె అపిశం చేత ఇవన్నీ గ్రహించాలి సర్వ ప్రమాణాల చేత సర్వ విషయాలను గ్రహించాలి అపశబ్దం చేత అయితే అనుపలబ్ధి ప్రమాణం చేత అభావ ప్రమ అవుతుంది ఆ అభావ ప్రముఖ విషయము అభావము అనుపలబ్ధి ప్రమాణం చేత తెలియబడేది అభావ ప్రమ అభావ ప్రముఖ విషయం ఏది అభావము ఆ అభావం ఎన్ని రకాలు అంటే ప్రసిద్ధంగా మనం నాలుగే చెప్పుకుంటూ వస్తున్నాం నాలుగే ఒప్పుకుంటారు కొందరు నైయాయికుల్లోనే ఒకటి అధికంగా కూడా చెప్తారు ఏమిటి అంటే సామహిక అభావం అంటారు ప్రాగభావం ఒకటి ప్రధ్వంస్వభావం రెండవది అత్యంత భావం మూడవది అన్యోన్యభావం నాలుగవది ఇంకొకటి అధికంగా సామూహిక అభావము అని కూడా ఒప్పుకుంటారు అంటే ఒక సమయంలో ఒక వస్తువు ఉంటది ఇంకో సమయంలో ఉండదు అంటే సమయ విశేషమే హోవే సమయ విశేషమే నా సో సామూహిక అభావక ఒక సమయంలో ఉండి ఒక సమయం లేకపోవడం వల్ల అది సామూహిక అభావం అది నాయకుల్లోనే వాళ్ళలోనే వాద విద వివాదాలు ఉన్నాయి కొందరు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు ప్రధానంగా నాలుగు అభావాలే చెప్తారు సామూహిక అభావాన్ని కూడా కలుపుకుంటే ఐదు అభావాలు ఉంటాయి ఈ ఐదు అభావాల జ్ఞానం దేని ద్వారా అవుతుంది అంటే అనుపలబ్ధి ప్రమాణం చేత అవుతుంది అవరు మళ్ళీ అపిశబ్దం యొక్క అతిదేశారు అంటే సంపూర్ణంగా అపిశబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలి అంటే సర్వం అని తెలుసుకోవాలంటే సర్వ ప్రమాణుకు విషయీకరణ వాళ్ళే జ్ఞానక గ్రహణం అని చెప్పాడు తర్వాత ఎనిమిదవ టిప్పణం చూడండి ప్రమాణానికే జ్ఞానం కరీం జ్ఞానంక విషయ ప్రమాణ రూపు ప్రపంచ గ్రహం ఉవ్వేహే ఇన్ని ప్రమాణాల చేత దీన్ని చెప్తున్నాడు మనకు అంటే సదేవ సమయ ఇదగ్రహ ఆశీత అనేటువంటి శృతి వాక్యంలో ఇదం శబ్దానికి వాచ్యమైనటువంటి జగత్తును చెప్తున్నాడు మనకి అన్ని ప్రమాణాల చేత చెయ్యబడేది ఎవరు అంటే ఈ ప్రపంచం ఈ జగత్తు తొమ్మిదవ టిపణం చూడండి ఎద్యపి అయితే స్వామీజీ వర్తమాన కాలక పూర్వ దేశ సన్ముఖ దేశం అంటే ఏ పథక అర్థ చూడు శృతిలో ఇదం అగ్ర ఆసీత్ అని దీని మీద శంక చేస్తున్నాడు ఇదం శబ్దానికి వాత్సము ఏదైతే ఉంటుందో అది పూర్వ దేశంలో వర్తమాన కాలంలో ఉంటుంది ఇదం శబ్దం యొక్క నియమం ఇట్లా ఉంటది పూర్వ దేశంలో అంటే ఎదురుగా ఉండాలి మరి వర్తమాన కాలంలో ఉండాలి అటువంటి వస్తువును బోధిస్తుంది వ్యాకరణ నియమం ఉంది ఇదూ సన్నికృష్ట సమీప తర రూపం అధశస్తు విప్రకృష్ట పరోక్షే విజానీయత అని వ్యాకరణ నియమం ఉంది ఇదం వస్తు ఇదం శబ్దము సన్నికృష్ట వస్తువును అతి సమీపంలో ఉన్నటువంటి ఎదురుగా వర్తమాన కాలంలో ఉన్నటువంటి వస్తువును బోధిస్తుంది ఇదం శబ్దం ఇక ఏతత్ శబ్దం ఏదైతే ఉండదు కించిత్ వ్యవధానం కలిగినటువంటి వస్తువును అంటే దగ్గరలోనే ఉంటుంది పూర్తిగా సమీపంలో ఉండదు కించిత్ ఎడమై అట్లా అంత దూరంలో ఉంటుంది అటువంటి వస్తువును ఏతత్ అని శబ్దం బోధిస్తుంది ఇక దూరంగా ఉంది కాని కనపడుతుంది వస్తువు దానికి అధశ శబ్దం ప్రయోగించబడుతుంది అధశస్తు విప్రకృష్ట ఇక ఏది పరోక్ష వస్తువు ఉంటుందో దాని గురించి తి అంటాడు ఇది వ్యాకరణ నియమం ఉంది అయితే శబ్దానికి వచ్చి ఎలా ఉంటుంది అంటే పూర్వ దేశంలో వర్తమాన కాలంలో ఉంటుంది అలాంటప్పుడు అతే సర్వ ప్రమాణ జన్య జ్ఞానక విషయ పరోక్ష అపరోక్ష భూత భవిష్యత్ అవరు వర్తమాన కాల వర్తి పదార్థ రూపు సర్వ ఇదం పథక అర్థ బని నహి అయితే ఈ ప్రపంచ సంబంధి ప్రశ్ననే ఇది ప్రత్యక్షాది ప్రమాణాల చేత సరే ఇది ఇది ఇది అని చెప్పుకోవచ్చు కాని ఈ ప్రపంచమంతా ప్రత్యక్షమే ఉందా ప్రతి లేదు కదా పరోక్ష ప్రపంచం కూడా ఉంది స్వర్గము నరకము లోక లోకాంతరాలు కూడా ఉన్నాయి కదా మరి ఇవన్నీ కూడా ఈ ప్రమాణాల చేత చెల్లియబడుతుండవలన ఇదంతా ఇదం శబ్దం చేత చెల్లియబడుతుంది అన్నావు అలాంటప్పుడు ఈ అనుమానము ఉపమానము ఈ మిగతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షం విడిచి లేదా ఒక్కోసారి శబ్దం కూడా ప్రత్యక్ష వస్తువును బోధిస్తుంది అనుపలబ్ధి కూడా ఒక్కోసారి పరోక్షాన్ని బోధించవచ్చు ఒక్కోసారి ప్రత్యక్షాన్ని బోధించవచ్చు ఇంకా అనుమానము అర్థాపత్తి ఉపమానము అయితే కొన్ని పరోక్ష వస్తువును బోధిస్తున్నాయి కొన్ని అపరోక్ష వస్తువును బోధిస్తున్నాయి కానీ మీరంటారు అన్ని ప్రమాణాల చేత ఇదం శబ్దానికి వాచ్ఛమైనటువంటి జగత్తు తెలియబడుతుంది అంటారు అయితే ఇదం కేవలం వర్తమాన కాలానికి సంబంధించింది ఉంటది కానీ ఈ ప్రమాణాల చేత కొన్ని పరోక్ష వస్తువులు తెలియబడతాయి కొన్ని అపరోక్ష వస్తువులు తెలియబడతాయి మరి సంపూర్ణ జగత్తు అయితే ప్రత్యక్షం లేదు కదా పరోక్ష జగత్తు కూడా ఉన్నది పరోక్ష రీతి చేత బోధించబడేటువంటి వస్తువును తత్ అంటాము ఇదం అని చెప్పం కదా ఇదం శబ్దానికి ఎదురుగా ఉన్న వస్తువు చెప్పబడుతుంది కానీ పరోక్షంగా ఉన్న వస్తువులను చెప్పడానికి తత్ అని చెప్తాము అంటే కొన్ని వస్తువులు తద్పం చేత తెలియబడాలి కొన్ని వస్తువులు ఇదం రూపం చేత తెలియబడాలి ప్రపంచం మొత్తము ఇదం శబ్దానికి విషయం కాదు కదా అంటే ప్రత్యక్ష ప్రమాణానికి విషయం కాదు కదా కొన్ని పరోక్షంగా తెలియబడతాయి వాటిని కూడా ఇదం అనే శబ్దం చేతావు నువ్వు అంటే అప్పుడు సమాధానం చెప్పబడుతుంది తథాపి అయినా కూడా బాబా చూడు నీకు నాకు పరోక్షం ఉండొచ్చు స్వర్గాదులు నరకాదులు లోక లోకాంతరాలు అవి పరోక్షం ఉన్నాయి మనకు కానీ ఇక్కడ ఈ వేదమును ప్రకటన చేసినటువంటి వారెవరు ఈశ్వరుడు మరి ఆ వేదములోనిదే ఈ చాందో గోపనిషత్తు ఒకటి ఆ చాందో గోపనిషత్తులో పాత్రలు ఎవరెవరు ఉన్నారు ఉద్దాలక ఋషి శ్వేతకేతు ఇక్కడ ఆ శ్వేతకేతు సర్వజ్ఞుడు ఉన్నాడు ఆ వేదాన్ని ప్రకటన చేసిన వాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఉన్నాడు వాళ్ళకైతే పరోక్షం ఉండదు ఏ వస్తువు కూడా అన్ని కూడా ఎదురుగానే ఉంటాయి అలాంటప్పుడు ఇక పరోక్షం ఎక్కడిది అంటే అన్ని ప్రత్యక్ష అయితే కాబట్టి వాళ్ళు శబ్దం చేత చెప్పినారు నీకు నాకు పరోక్షం ఉంటే ఉండొచ్చు కొంత భాగం మనకు ఏదో కొద్ది భాగం ప్రత్యక్షం ఉంది మిగతాదంతా పరోక్షమే కదా మనకట్ల ఉంది కానీ ఈశ్వరునికి పరోక్షం లేదు మరి ఉద్ధాలక ఋషికి కూడా పరోక్షం లేదు ఎందుకు వాళ్ళ సర్వజ్ఞులు ఉన్నారు అందుకని వాళ్లకు ప్రతి వస్తువు కూడా ప్రత్యక్షంగా ఉంటుంది వారికి భూత వర్తమాన ఇవన్నీ కాలాలు లేవు అంత వర్తమానమే వారికి చూడు కొందరు యోగి పురుషులు ఉంటారు వాళ్ళు భూత కాల దర్శులు ఉంటారు భవిష్యత్ కాల కూడా ఉంటారు ముంగట ఇట్లా రానున్నది అని ఇప్పుడే చెప్తారు లేదా గడిచిపోయింది అని ఇప్పుడే చెప్తారు వాళ్ళు అయితే పూర్వం గడిచినటువంటి వాళ్ళకు కళ్ళ ఎదుట ఆ జరిగింది జరిగినట్టుగా కళ్ళ ఎడత కనపడుతుంది ఆ కనపడేదని చెప్తూ ఉంటారు ఇట్లా జరిగింది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ జరిగిన ఘటన ఈ యోగి పురుషుని దృష్టి చేత భూతకాలికమా వర్తమాన కాలికమా చెప్పండి వర్తమానం చెప్పాలి ఇప్పుడు చూస్తున్నాను కదా నేరుగా అతనికి వర్తమానమే భూతం లేదు భవిష్యత్తులో రానున్నది కూడా వర్తమానంలో ఉండే చెప్తాడు అతడు అతని దృష్టిలో భూత భవిష్యత్ వర్తమానాలు లేవు అన్ని వర్తమానంలే అట్లే ఈశ్వరునికి కూడా సదా సర్వము వర్తమానమే ఉంటుంది కాబట్టి వారి దృష్టి చేత ఇదం అని చెప్పబడింది ఈ జగత్ అంతా కూడా ఇదం అంటే సన్నికృష్ట వస్తువును బోధిస్తుంది ఇదం శబ్దము అట్లా వారికి సంపూర్ణ జగత్ అంతా కూడా ఎదురుగానే ఉన్నది ప్రత్యక్షంగా ఉన్నది వారికి పరోక్షం అంటూ ఏమీ లేదు అందుకని వారి దృష్టి చేత ఇదం శబ్దం ప్రయోగం చేయబడింది శృతిలో అని చెప్తున్నాడు తథాపి సర్వజ్ఞ ఈశ్వరికి అతవ సర్వజ్ఞ ఉద్దాలక ముని కి దృష్టిస్తే సర్వ పదార్థ అపరోక్షన్ అయితే సన్ముఖ దేశమే హి స్థితికి న్యాయ హై వారికి సకల పదార్థాలు సర్వదా గోచరం ఉంటాయి కాబట్టి వారికి సన్ముఖ దేశంలో ఉన్నట్టే వర్తమానంలో ఉన్నట్టే వారి దృష్టిలో అందుకని ఇదం శబ్దం చది చెప్పారు అని అంటున్నాడు అవరు సర్వకాలు ఏకరసు భాషనేతే వర్తమాన తుల్య హై భూతము భవిష్యత్తు కూడా ఏకరీతిగా వర్తమానం లాగానే భాషమానం అయితే వారికి అందువల్ల భూతము భవిష్యత్ కూడా వర్తమాన తుల్యమే ఉంటుంది ఈశ్వరునికి మరియు ఉద్ధాలక ఋషి తాత ఈశ్వరికి వా ఉద్దాలక ముని కరి ముని కరి ఉచ్చారిత ఉక్త శృతిగత ఇదం పథక అర్థ సర్వకాల్ సంబంధి సర్వ పదార్థ బంతే హై దృష్టిలో ఉద్దాలక ఋషి దృష్టిలో సర్వకాలాలు సర్వపదార్థాలు వర్తమానము మరియు ప్రత్యక్ష గోచరములు ఉంటాయి కాబట్టి వారి దృష్టి చేత ఈ జగత్తును ఇదం శబ్దం చేత చెప్పడం జరిగింది శృతిలో సదైవ సౌమ్య ఇదం అగ్ర ఆశీతనే మంత్రంలో అని పద్దెనిమిదవ శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాము ఇక ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి డెబ్బై నాలుగో అంకం ఏవం ఇదం శబ్దస్ అర్థం అభిదాయ ఇదానీ తమ్ శృతి స్వయమేవ అర్థత పట్టతి ఇదం శబ్దానికి అర్థాన్ని చెప్పి ఇప్పుడు సంపూర్ణ ఆ శృతిని వ్యాఖ్యానం చేస్తూ ఆ శృతిలో ఉన్నటువంటి ఏ ఏ శబ్దాలు ఇంకా మిగతా శబ్దాలు వాటి కూడా అర్థాన్ని చెప్తున్నాడు శ్లోకం పంతొమ్మిది సృష్మ రూపే నా స్థానిర్వచ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వకాలంలో ఇదం సర్వం ఏకమే అద్వితీయకం ఇదం శబ్దానికి వాచ్యమైనటువంటి జగత్తు ఉత్పత్తి కంటే పూర్వము ఇదంతా కూడా అద్వితీయ బ్రహ్మ ఉండేను బ్రహ్మం కంటే భిన్నంగా లేదు అంత బ్రహ్మమే ఉంది మరి నామరూపాలు రూపాలు లేవు కదా సృష్టి కాలేదు ఇంకా నామరూపాలు ఎక్కడొచ్చాయి ఉత్పత్తి కంటే పూర్వము నామరూపరహితం అనేటువంటి కేవలం అద్వితీయ పర బ్రహ్మ మాత్రమే ఉండే ఇదం సర్వం సృష్టి పురా ఏకం ఏవ అద్వితీయ ఏకం సత్ ఏవ ఆసీత్ నామరూపే నా అస్తాము రుణేహే వచరూపాలు లేకుండే కేవలం అద్వితీయమైనటువంటి బ్రహ్మం మాత్రమే ఉండే అని ఆ శృతి నే అర్థత పఠనం చేసినాడు డెబ్బై ఆరో అంకము అరుణస్ అపత్యం ఆరుణి ఉద్ధాలక తచనం ఇత్యర్థ ఆ ఏకమేవ వచనం ఎవరు చెప్పారు అంటే ఉద్ధాలక ఋషి శ్వేతకేతు చెప్పినటువంటి వచనం అయితే ఉద్ధాలక ఋషికి ఆరుణి అని కూడా మరొక పేరుంది ఆరుణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పిత అరుణుడు ఉండే ఆ అరుణి యొక్క అపత్యం పుమాన్ అంటే కుమారుడు కాబట్టి ఆరుణి అని ఈ విధంగా యుద్ధాలకునికే ఆరుణి అని పేరుతో చెప్పబడుతుంది ఆ అరుణి చెప్పినటువంటి వచనమే ఏకమేవా సదేవ సోమ అని చెప్పడం జరిగింది అతని యొక్క వచనమే ఈ శృతి వచనం అయితే ఆ శృతిలో ఏకం ఏవ అద్వితీయం అని శబ్దాలు వచ్చాయి కదా ఇప్పుడు ఆ మూడు శబ్దాలను వ్యాఖ్యానం చేయడానికి చెప్తున్నాడు శ్రీ విద్యారాణి గురుదేవులు ఇరవైవ శ్లోకం చూడండి ఏకం ఏవ అద్వితీయం అంటే ఇక్కడ ఏకమంటే స్వజాతీయ భేద రహితం ఏవంటే స్వగత భేద మరి అద్వితీయం అంటే విజాతీయ భేద ఎవరు పరబ్రహ్మం ఈ విధంగా సజాతీయ విజాతీయ స్వాగత భేద రహితం పరబ్రహ్మం అని చెప్పడానికి పూర్వము అసలు సజాతీయ భేదం అంటే ఏంది స్వగత భేదం అంటేంది విజాతీయ భేదం అంటే ఏంది అవి శబ్దాలకు అర్థాలు తెలియాలి కదా దానికోసము మనకు సహితంగా మొదలు ప్రపంచంలో అనాత్మ ఎందు ఈ సజాతీయ భేదం ఎట్లా ఉంటది విజాతీయ భేదం ఎట్లా ఉంటది స్వగత భేదం ఎట్లా ఉంటుంది చూపెడుతున్నాడు ఇరవై శ్లోకం ద్వారా చదవండి వృక్ష సగతో భేద పత్రపుష్ప ఫలాది వృక్షాంతరాత్ విజాతీయ శిలాదిత ఒక వృక్షం తీసుకోండి ఆ వృక్షంలో శాఖలు అంటే కొమ్మలు కాండము మరియు ఆకులు పుష్పములు ఫలములు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వృక్షం ఒకటే కానీ దానిలో అవయవాలు భిన్న భిన్నంగా ఉన్నాయి శాఖలు పండ్లు కొమ్మలు ఆకులు ఇట్లా అందుకని వాటిలో అవయవ భేదం ఉంది అంటే వృక్షం ఒకటే స్వశబ్దానికి వాత్సము వృక్షం స్వగత అంటే ఆ వృక్ష గత భేదం ఉంది ఏమిటి భేదం అంటే ఫలము పుష్పాలు ఆకులు కొమ్మలు కాండము వాటిలో వాటికి అవయవ భేదం ఉంది ఇది స్వగత భేదం అంటారు స్వగత భేదం అంటారు అట్లే ఒక వృక్షం ఉంది మరొక వృక్షం కూడా ఉంది అనుకోండి ఇప్పుడు ఆ వృక్షం అంటే ఈ వృక్షం కాదు ఈ వృక్షం అంటే ఆ వృక్షం కాదు భేదం ఉందా లేదా ఉంది కానీ దానిలో వృక్షత్వ జాతి ఉంది దీనిలో కూడా వృక్షత్వ జాతి ఉంది జాతి మాత్రం ఒకటే కదా సమాన జాతి అందుకని సజాతి ఉన్నది సజాతీయం ఉన్నది కానీ భేదం కూడా ఉంది అక్కడ అదంటే ఇది కాదు ఇదంటే అది కాదు అందువల్ల ఇది ఏం భేదము అంటే సజాతీయమని భేదం అనబడుతుంది అదేవిధంగా ఇది ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి ఎదురుగా అనేక శిలలు ఉన్నాయనుకోండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయనుకోండి ఆ బండరాళ్ళు అంటే వృక్షమా కాదు వృక్షం అంటే బండరాళ్ళ కాదు భేదం ఉంది కదా ఉంది మరి వృక్షంలో ఏం జాతి ఉంటది వృక్షత్వ జాతి ఉంటది మరి శిలల్లో ఏం జాతి ఉంటది శిలాత్వ జాతి ఉంటది ఆ జాతి వేరే ఈ జాతి వేరే అది వేరే ఇది వేరే అంటే ఇక్కడ జాతి భేదం ఉన్నది వ్యక్తి భేదం కూడా ఉన్నది ఇక్కడ విజాతీయం ఉన్నది అంటే అది శిలాత్వ జాతి గలది ఇది వృక్షత్వ జాతి గలది విజాతీయం ఉన్నది మరి భేదం కూడా ఉంది అదంటే ఇది కాదు ఇదంటే అది కాదు అందుకని ఇక్కడ విజాతీయ భేదం ఉన్నది వృక్షానికి శిలాదులకు ఉదాహరణకు శిలాదులు అనుకోండి వృక్షానికి ఇంకా ఏ వస్తువు తీసుకున్నా గానీ విజాతీయ భేదమే ఉంటుంది ఇట్లా లోకంలో అనాత్మ వస్తువులు సజాతీయ స్వగత విజాతీయ భేదాలు ఇలా ఉంటాయి అని చూపెట్టాడు డెబ్బై అంకం చూడండి ఏకమేవా ద్వితీయం ఇది పదత్రయేన సద్వస్తుని స్వగతాది భేదత్రయం ప్రసక్తం నివారయతం లోకే స్వగతాది భేదత్రయం తావద్ దర్శయతి ఏకమేవా ద్వితీయమనే శృతిలో సజాతీయ స్వగత విజాతీయ భేదాలు లేనిది పరబ్రహ్మ వస్తువు అని చెప్పేది ఉంది అక్కడ అయితే అది చెప్పుటకు పూర్వం మనకు విద్యారణ్య గురుదేవులు లోకంలో ఒక వృక్షాన్ని తీసుకొని సజాతీయ భేదం అంటే ఏమిటి విజాతీయ భేదం అంటే స్వగత భేదం అంటే చూపెట్టాడు ప్రసక్తం నిరావయ నివారయుతం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఆత్మీయలు ప్రసక్తం అవుతాయేమో ఊహించి ఆ భేదాలు లేవు అని చెప్పదలుచుకున్న వాడై మొట్టమొదలే బ్రహ్మ నందు చెప్పకుండా ఉదాహరణ ఇచ్చి వృక్షములు తీసుకొని చెప్పినాడు వృక్ష స్వగత భేద ఏవం అనాత్మని భేదత్రయం ప్రదర్శ సద్వస్తున్ సద్వస్తుతం తద్ భేదత్రయం శృతి పదత్రయన నివారయతి త్యాహ ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకానికి అవతారం చేశాడు అనాత్మయందు భేదత్రయం ప్రదర్శ మూడు భేదాలను అనాత్మయందు చూపెట్టి వృక్ష దృష్టాంతం తీసుకొని మూడు భేదాలు చూపెట్టి సద్వస్తుయం సద్వస్తుడా సజాతీయ భేదం స్వగత భేదం విజాతీయ భేదం ప్రసక్తం సంభవం ఉంది ఎందుకంటే ద్వైతవాదులు ఉంటారు కదా వాళ్ళు ఎదురు తిరిగి అద్వైత వస్తువు అని మీరు అంటారే కాని ఈ భేదం ఉండగా అద్వైతం ఎట్లా సిద్ధించదని వాళ్ళు ఎదురు తిరుగుతారు అందుకని వాళ్ళని నిరాకరణ చేయటం కోసము సద్వస్తువు ఈ మూడు భేదాలు లేవు అని ఇప్పుడు నిరూపిస్తున్నాడు శ్లోకము ఇరవై ఒకటి తథా భేద త్రయం ప్రాప్తం నివార్య ఐక్యావధారణ ద్వైత ప్రతిషేధ స్త్రి భ్రమాత కథ అంటే అదే విధంగా అదే విధంగా అంటే ఏ విధంగా అంటే ఏ విధంగా వృక్షంలో మనం సజాతీయ స్వగత విజాతీయ భేదం తెలుసుకున్నాము అదే విధంగా సదువస్తువునందు కూడా ఈ మూడు భేదాలు ప్రాప్తమయ్యే సంభవం ఉంది ఆ మూడు భేదాలను నిరాకరణ చేయటం కోసము శృతి మాత చెప్పింది ఏకం ఏవ అద్వితీయము అని ఏకం అంటే ఐక్యం ఒకటే ఏవ అనేది అవధారణం అంటే నిశ్చయాత్మకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది ఒక్కటే ఉన్నది రెండో వస్తువు లేదనంటూ అద్వితీయమైన శబ్దం బోధిస్తుంది తర్వాత ఎనభై ఒకటో అంకం చూడండి వస్తుత్వ సామాన్యాద్ అనాత్మని సద్రూపాత్మ వస్తుని అవి ప్రసక్తం సుగతాది భేదత్రయం ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేద అభిదాయకైకం ఏ అద్వితీయమిది త్రిభి పదై క్రమేణ నివార్య ఏకం ఏవ అద్వితీయం ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేదము ఏకమనేది ఐక్యం అంటే ఒక ఒకే వస్తువును బోధిస్తుంది ఒకటే వస్తువు ఉంది రెండో వస్తువు లేదు ఏవ అనేది స్వగత భేదాన్ని నివారణ చేస్తుంది ఇక అద్వితీయం అనేది విజాతీయ భేదాన్ని నివారణ చేస్తుంది ఈ విధంగా ఏక శబ్దము సజాతీయము ఏవ అవధారణ నిశ్చయాత్మక శబ్దము అది స్వగత భేద నిరాకరణ చేస్తుంది మరియు అద్వితీయమనే శబ్దం విజాతీయ భేదాన్ని నిరాకరణ చేస్తుంది ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధ రూపం చేత ఆ శృతి మూడు భేదాలు కూడా ఆత్మయందు లేదా బ్రహ్మందు లేవు అని చెప్తుంది తర్వాత ఇరవై శ్లోకానికి అవతారిక ఎనభై రెండో అంకము సద్వస్తున తావత స్వగత భేద శంకిత శ నిరవయత్వాదు ఇక్కడ సద్వస్తు స్వగత లేదు అని మొదలు చెప్తున్నాడు ఇంతకర్త ఇప్పుడు మనం వృక్షంలో తెలుసుకున్న ప్రకారంగా పత్రం పుష్పం ఫలము ఇత్యాది అవయవ భేదం ఉన్నట్టుగా ఆత్మ ఎందు అవయవ భేదం లేదు స్వగత భేదం లేదు అని ఇప్పుడు ఇరవై శ్లోకం ద్వారా చెప్తాడు స్వాగత భేదం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు వృక్షం మనం ఉదాహరణ తెలుసుకున్నాం అక్కడ పత్రపుష్పాల చేత పరస్పరం భేదముంది ఎందువల్ల అదొక సవయవ పదార్థం కాబట్టి సవయవం భేదం చెప్పవచ్చు కానీ బ్రహ్మం నిరవయము కదా అక్కడ ఈ స్వగత భేదము లేదు అని శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి ఇరవై రెండో శ్లోకంఖ్యా నిభవాత్ సత అంటే సద్రూప బ్రహ్మకు అవయవాహ సంఖ్యాహ్రహ నందు అవయవాలను శంకించడానికి రాదు ఎందుకో అది నిరవయవం ఉన్నది అవయవము కాదు అంశస్య నిరూపణ అందులో అంశ అంశీ భావము అవయవ అవయభావము బ్రహ్మానందు లేదు ఎందుకు అది నిరవయవం ఉన్నది అయితే నామరూపాలు ఉన్నాయి కదా సత్ అనేది ఒక పేరు మరి మీరేదైతే సత్ అంటే త్రైకాలిక ఆపాద్యం సత్యం మీరు అంటారు అదే దాని రూపం చెప్పండి అంటాడు చిత్త అనేది ఒక పేరు జ్ఞానం అనేదే దాని రూపము ఆనందం అనేది పేరు సుఖం అనేదే దాని రూపము ఇట్లా చెప్పండి అని ఈ విధంగా శంక చేస్తే అయ్యా బ్రహ్మం నాకు లేదు రూపం లేదు నామరూప రహితం ఉన్నది బ్రహ్మం అయితే మరి సత్తు చిత్తు ఆనందము ఇత్యాది పేర్లతో మరి కదా అని అంటే ఇది కూడా కల్పితమే నాయన అంటాడు సత్త అని చెప్పు కూడా కల్పననే అయ్యో సత్త అంటే మీరు అబాధ్యం అని చెప్పారు కదా కల్పన అంటే సత్ అనేటువంటి అది కల్పితం కాకపోతే మరీ ఉన్నది రెండవ వస్తువు అనేది అసత్ వస్తువుని అపేక్షించి సత్ అని చెప్పినాం అంతేగాని బ్రహ్మం సత్తు చిత్తు ఆనందాలే అవయవాలు చెప్పండి అని పూర్వపక్ష అంటే అవి అవయవాలు కాదు వృక్షంలో ఏ విధంగా అవయవాలు ఉంటాయో లేదా మన శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు నోరు మొదలైనటువంటి అవయవాలు ఉంటాయో అట్లా సత్తు చిత్తు ఆనందములనేటువంటి బ్రహ్మములకు అవయవాలు కాదు మరి మనగా స్వరూపమే అని సమాధానం చెప్తున్నాడు అయితే నామరూపాలు ఉన్నాయి కదా అని అంటే పుట్టనే లేదు ఎక్కడ మాట్లాడుకుంటున్నావు సృష్టి ఉత్పత్తి పూర్వం సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం చెప్పుకుంటున్నావు ఇంకా నామరూపాలు ఉత్పన్నమే కాలదు నామరూపాలు చెప్తావు నువ్వు ఒకవేళ ఉత్పన్నమైనా గాని ఆ నామ రూపాలు కల్పితం లేని వాస్తలు కావు అని ఈ విధంగా మనం వ్యవస్థ చేయవచ్చు పరి సత్తు చిత్తు ఆనందాలు అంటే అవి అవయవాలు కాదా అంటే కాదు ఎందుకు అవి స్వరూపమే అంటేనే చిత్తు చిత్త అంటేనే ఆనందం ఈ భిన్నములు కావు అదంతా టిఫన్ ద్వారా మనకు చక్కగా పండి పీతామూజీ చెప్తారు సరే ఇప్పుడు టీక చూడండి ఎనభై నాలుగో అంకం నామరూపయోహో సద్ అవయవత్వం కిం ఇది ఆ సంఖ్య సృష్టి పురా తయో అభావాత్ సదం సత్వం ఇత్యాహ చూడు సృష్టి ఉత్పత్తి కంటే నామరూపాలు ఉత్పన్నమే కాలేదు అవి బ్రహ్మవునికెలా చెప్తావు నువ్వు అందుకని బ్రహ్మవునకు వాస్తవంగా నామరూపాలు లేవు అని సమాధానం చెప్పినాడు చూడండి పద్నాలుగో టిఫ్ని చూడండి సద్వస్తువు జో జడు హోవెత్ సవయవు అంటే అవయవ సహితు బ సద్వస్తువు అంటే బ్రహ్మ అది జడమైతే జడమైన వస్తువులో అవయవ భేదం చెప్పడానికి వస్తుంది కానీ బ్రహ్మం జడ వస్తువా అందుకని దానిలో అవయవాలు లేవు సద్వస్తువుకు జడు కహేత్తో సద్వస్తువు వినాశిహాయ్ ఒకవేళ సద్వస్తువును జడమని చెప్పిన అనుకో జడమని చెప్తే అది అవయవాలు గలది అని సిద్ధి చేయవచ్చు ఏ విధంగా అంటే ఒక అనుమాన ప్రమాణం చెప్తున్నాడు చూడండి ఈ విధంగా సద్వస్తువు వినాశీహాయే సద్వస్తువు వినాశి ఉన్నది జడు హోన్ జో జడే సో వినాశి దేక్యా హాయ్ ఈ విధంగా ఘటాది న్యాయ ఈ విధంగా అనుమానం చేశాడు సద్వస్తువు సవయవం గనక ఉన్నట్లయితే అది జడం అవుతుంది జడమైనట్లయితే అది వినాశి అయిపోతుంది జడ వస్తువు సత్యం ఉంటుందా వినాశ అయిపోతుంది అందువల్ల సద్వస్తువు అవయవ భేదం లేదు అని చెప్తున్నాడు ఇస్ అనుమాన ప్రమాణిస్తే సద్వస్తువుకు వినాశి హో అసత్పణ ఓవేగా ఒకవేళ సవయవం అని ఒప్పుకున్నట్లయితే అది వినాశ అయిపోతుంది అసద్పం అయిపోతుంది యాతే సద్వస్తు జడు నహితు చేతనహే అందుకని సద్వస్తు జడం కదనైనా మరేమనగా చేతనం ఉన్నది అవురు సో చేతన రూపు సద్వస్తు సావే నహి ఆ చేతన రూప సద్వస్తువు సవయవము అవుటకు వీలు కాదు జడ వస్తువు అయితే సవయవం ఉంటుంది కానీ సద్వస్తువు అది నిర్గుణము నిరాకారము ఉన్నది కాబట్టి వ్యాపకం కాబట్టి వ్యాపక వస్తువులో సవయవం అనేది లేదు సవయవం చెప్తే పరిచ్ఛిన్నం కానీ బ్రహ్మం వ్యాపకం అని చెప్తుంది అందుకని ఇది సవయవం కాదు పరిచ్ఛిన్నం కాదు సోచేతన రూపు సద్వస్తు సావయూ సావ్ కహెహ్ తినుకు పూచే హైతే ఈ బ్రహ్మము సవయవము అవయవ సహితం ఉన్నది అని ప్రతివాది ఎవరైతే అంటున్నారో అతన్ని మనము నిలదీసి ఈ విధంగా అడగాలి ఆ మనం పూర్వము ఒకటో ప్రకరణంలో యాభయో శ్లోకంలో ఎట్లా వికల్పాలు చేసినాము అట్లా ఇక్కడ వికల్పాలు చేస్తాడు చూడండి పోయింది అనుకుంటే మళ్ళొచ్చింది కదా అనుకుంటాన అంత గుట్టేం లేదు లే అంత కఠినేం లేదు సాధారణంగా చెప్తున్నాడు చూడండి ఆ పూర్వపక్షిని ఈ విధంగా అడగాలేదు సద్వస్తువు సవయవం అంటున్నావు కదా అంటే అవయవ సహితము అని చెప్పినట్లయింది కదా సవయవం అంటే అవయవ సహితము అంటే ఏ విధంగా శరీరం అనేది ఒక పదార్థం ఉంది దీనిలో అనేక అవయవాలు ఉన్నాయి ఈ అవయవాల సహితంగా శరీరం ఉంది అట్లా బ్రహ్మమునకు కూడా అవయవాలు చెప్తే అది అవయవ సహితం అయితే అంటే అవయవి ఒకటి ఉంటుంది దానిలో అవయవాలు ఉంటాయి అంతే కదా శరీరం అనేది అవయవి దీనిలో కాళ్ళు చేతులు ముక్కులము అనేవి అవయవాలు అవయవ అవయవి భావం ఉంటుంది ఇక్కడ అట్ల సద్వస్తువు కూడా సవయవం అంటే దానికి అవయవాలు చెప్తున్నావు అవయవాలు చెప్తున్నావు అంటే అవయవి బ్రహ్మము అవయవాలు సచిదానందాదులు పూర్వపక్ష దృష్టితోనే ఈ విధంగా అవయవాలు చెప్తున్నావు అయితే ఇప్పుడు ఆయనకు అడగాలి ఏమనంటే సద్వస్తువు కే అవయవు క్యా చేతనే వా అచేతన హే కేమయ సద్వస్తువుకు అవయవాలు చెప్తున్నావు నువ్వు ఆ సద్వస్తువు యొక్క అవయవాలు ఏవైతే చెప్తున్నావో ఆ అవయవములు చేతనములా అచేతనములా చెప్పు ఒకవేళ చేతన్ కహెత్తో ఆ అవయవాలు కూడా చేతనములే అన్నట్లయితే అప్పుడు సద్వస్తువుతే భిన్న హే వా అభిన్నహే ఆ అవయవములు చేతన రూపములే అని అంటే ఆ చేతన రూపమైనటువంటి అవయవములు సద్వస్తువు కంటే భిన్నములా చెప్పు మళ్ళీ వికల్పం చేశాడు మొదలేమో ఆ అవయవాలు చేతనమా అచేతనమా అని వికల్పన చేశాడు ఒకవేళ చేతనం అని ఒప్పుకున్నాం తర్వాత తెలుసుకున్నాము చేతనమని ఒప్పుకున్నాడు చేతనం అని ఒప్పుకున్న ఆ అవయవాలను అవి సద్వస్తువు కంటే భిన్నములా అభిన్నములా చెప్పు అని విధంగా వికల్పం చేశాడు ఒకవేళ భిన్న కహేత్తో ఈ అవయవాలు చేతన రూపంలో ఒప్పుకొని మరి సద్వస్తువు కంటే భిన్నములు అని ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది తెలుసా అద్వితీయకి ప్రతిపాదక అనేక శృతినిచ్చే విరోధు హోవేగా అద్వితీయ బ్రహ్మమును చెప్పున్నటువంటి శృతికి వస్తుంది ఎందుకనంటే అవయవములు అవయవి అనేది ఇక్కడ రెండు చెప్పినట్లు అయింది మరి శృతులు ఏం చెప్తున్నాయి ఏకమేవా బ్రహ్మ అని చెప్తున్నాయి మరి అద్వైతాన్ని ప్రతిపాదించేటువంటి శృతులకు ఈ అవయవాలు చేతనములై ఉండి మరి భిన్నములు ఉన్నాయని అంటే అద్వైత శృతికి హాని ఏర్పడుతుంది ఎందుకు అవయవములు చేతనమే మరియు సద్వస్తువు కూడా చేతనమే అంటే అది దానికంటే వేరుగానే ఉంది అంటే ద్వైతాపత్తి వస్తుంది అద్వైత శృతికి భంగం ఏర్పడుతుంది అవరు అభిన్ను కహేత్తో సద్వస్తువు కానుక అవయవ అవయవి అంగ అంగి భావ్ బహి ఒకవేళ ఈ అవయవములు చేతనములు ఉన్నాయి మరియు సద్వస్తువు కంటే భిన్నములు కావు మరి ఏమైనా అభిన్నములయే ఉన్నాయి అని ఈ విధంగా అన్నాడు అనుకోండి భిన్నం అంటే ద్వైతాపతి వస్తుంది కదా ఆ ద్వైతాపతి నుండి తప్పుకోవడానికి అభిన్నములే అని ఒకవేళ చెప్పినట్లయితే ఏవి ఆ అవయవాలు దేనికి బ్రహ్మవునకు ఆ బ్రహ్మవునకు ఈ పూర్వపక్షి చెప్పేటువంటి అవయవాలు చేతనం ఉన్నాయి మరియు అభిన్నములు ఉన్నాయి చేతనంతో సద్వస్తువుతో అని ఈ విధంగా అన్నట్లయితే తినక అవయవ అవయవి అంగ అంగి భావ భైతే అవయములు చేతనములే ఉండి బ్రహ్మం చేత సద్వస్తు చేత అభిన్నములే అన్నావు అనుకో అప్పుడు ఇంకా రెండో వస్తువు లేదా బ్రహ్మమే అయిపోయింది అలాంటప్పుడు ఇక సవయవము అని నువ్వు చెప్తున్నావే ఇక్కడ అవయవ అవయవ భావమే సంభవించదు ఎందుకంటే ఆ అవయవలు చేతన రూపమే చేతన రూపం మీద చేతన చేత అభిన్నములే ఉంటాయి అభిన్నములైన తర్వాత ఇక అవయవం అనేది సిద్ధి కాదు అంగాంగీభావం బి అవయవభావం సంభవించదు అవరు జడ్ కహేత్తో మొదటి వికల్పంలో రెండో పక్షం మొదటి పక్షంలో చేతనం అని ఆ చేతనమైన అవయవాలు భిన్నంలా అభిన్నంలా అంటే భిన్నమైతే ద్వైతాపత్తి వస్తుంది ఆ భిన్నమైతే అవయవ అవయవీ భావం సంభవించదు ఇక అచేతనము అవయవాలు అని అప్పుడు కూడా చూడండి అవరు జడ్ కహేతో జడ్ అంటే అచేతన అవయవానికి ఆరంభకి అంటే రచిత సద్వస్తు బి రచిత జడ పటు వస్త్రకి న్యాయ జడు హోవేగా ఆ అవయవములు జడమునంటే ఆ జడమైనటువంటి అవయవాల చేత ఆరంభింపబడినటువంటి అవయవి ఆ సదు వస్తువు కూడా జడమే అయిపోతుంది ఏ విధంగా జడమైనటువంటి తంతువులతో తయారు చేయబడినటువంటి వస్త్రము అవయవి అది కూడా జడమే కదా తంతువులు అవయవములు వస్త్రము అవయవి మరి ఇప్పుడు తంతువులు జడములు కాబట్టి ఆ జడములైన తంతువులతో ఏర్పడినటువంటి వస్త్రము కూడా అవయవి కూడా జడమే ఉన్నది అట్లే బ్రహ్మములొక అవయవాలు జడములంటే ఆ జడ అవయవాల చేత ఆరంభింపబడిన సద్వస్తువు కూడా జడమే అయిపోతుంది జడు హోవేగా యాతే పూర్వోక్త అనుమానిస్తే వినాశి హోనే కరీ సత్ పని హోవేగా చూడు సవయవం అని ఒప్పుకున్నట్లయితే సద్వస్తువు హై జడు హోనే జో జడు హై సో వినాశి దేక హై ఘటాధికారికి న్యాయ అనేటువంటి అనుమాన ప్రయోగం చేసినాడో అట్లా సదువస్తువుకు అవయవాలు చెప్పి అవి జడము రని చెప్పినట్లయితే సదువస్తువు కూడా జడమైపోతుంది యాతే పూర్వోక్తమాన వినాశ అనేక రే సత్ పనేక బంగువేగా తాతే సత్కే అవయవానికి నిరూపణక అభావు అందుకని సదువస్తువునకు అవయవాలు ఉన్నవి అందుకని సదువస్తువు సవయవము అని నిరూపణ చేయుటకు వీలు లేదు సంభవము లేదు అని ఈ విధంగా మనము పన్నెండు శ్లోకాలు తెలుసుకున్నాము హరి ఓం తచ్చం సహనా సహనౌన సహ వీర్యం కరవాహై తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ం శాతి శాంతి శాంతి